రి ఓం శ్రుతిస్మృతిపురాణామాలయ కమి భగవత్పాదశంకర లోక శంకర ఓ ఆప్యాయ మమాంగా వాణశ్చుశ్రోత్రమోంద్రియాణ చర్వాణి సర్వ బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మణిరా పురీరా మా మ్రహ్మణిరాకరోత్ స్వ నిరాకరణేష్ తదత్మని నిరే ఉపనిషత్సు ధర్మాస్య సుతు ఓం శాంతిశాంతిశ్ శాంతి ప్రతిబోధ విదిత మత విమృత విందమనా విందీ ృతంధ మృతం సో బ్రహ్మజ్ఞానము అనేది చాలా విశిష్టమైన జ్ఞానము అది మేతా జ్ఞానముల వంటిది కాదు లైక్ ఘట జ్ఞానము పటజ్ఞానము వంటిది కాదు బ్రహ్మజ్ఞానం ఘటపటాదుల యొక్క జ్ఞానమునందు జ్ఞాత జ్ఞేయము అనే ద్వైతం ఉంటుంది అభేదం ఉంటుంది బ్రహ్మజ్ఞానముందు అభేదము ఉండదు ఎందుకంటే బ్రహ్మయే ఆత్మ కనుక తెలుసుకునేది ఆత్మయే తెలియబడేది కూడా ఆత్మయే అటువంటి ఒక విశిష్టమైన స్థితి బ్రహ్మజ్ఞానం విషయంలో ఉంటుంది కాబట్టి బ్రహ్మజ్ఞానం యొక్క విశిష్టత ఏమిటంటే ఘటజ్ఞానంలో ఘటము విదితము బ్రహ్మజ్ఞానంలో బ్రహ్మ విజితము కాదు ఘటజ్ఞానంలో ఘట జ్ఞాత ఒకడు ఉంటాడు బ్రహ్మజ్ఞానంలో బ్రహ్మజ్ఞాత బ్రహ్మ కంటే వేరుగా ఎవరు ఉండడు కాబట్టి ఏ జ్ఞానమునందైతే బ్రహ్మ విదితము కాదో బ్రహ్మ యొక్క జ్ఞాత ఉండడో అటువంటి జ్ఞానము బ్రహ్మ జ్ఞానము కాబట్టి చాలా విలక్షణమైనటువంటి జ్ఞానము అటువంటి బ్రహ్మ జ్ఞానము సో అది మీకు ఏ రూపంగా అనుభవానికి వస్తుంది అంటే ప్రతి వృత్తి యందు ప్రతి బోధ విదితం ప్రతి జ్ఞానమునందు కూడా ఆ నామరూప కంటెంట్ తీసేయాలి జ్ఞానంలో నామరూపాలు ఉంటాయి ఘట జ్ఞానంలో ఘటము అనే నామరూపములు ఉంటాయి ఘటము అనే నామరూపములను బట్టి నేను జ్ఞాతను అనే పరిచ్ఛిన్నమైన జ్ఞాత కూడా ఉంటాడు ఎప్పుడైతే ఘటనామరూపాలను మీరు తీసేస్తారో పరిచ్ఛన్నమైన జ్ఞాత కూడా విలీనం అయిపోతాడు ఎందుకంటే రూల్ అది జ్ఞేయాన్ని బట్టి జ్ఞాత జ్ఞాతను బట్టి జ్ఞేయము ఉంటారు పరస్పరము ఉంటాయి అవి అవి జ్ఞాత లేకుండా జ్ఞేయం ఉండదు జేయము లేని జ్ఞాత ఉండదు ఎప్పుడైతే ఘటనామరూపాలను మీరు డ్రాప్ చేశారో అక్కడ జ్ఞేయమే లేకుండా అయిపోతుంది అప్పుడు జ్ఞాత డ్రాప్ అయిపోతుంది దాని అంతటదే డ్రాప్ అయిపోతుంది అప్పుడు జ్ఞాత జ్ఞేయము అనే భేదము లేని శుద్ధ జ్ఞానం మిగిలి ఉంటుంది అవశేషం మిగిలి ఉంటుంది శేష అదే బ్రహ్మ ఆ విధంగా బౌద్ధత్వ చేయముల ద్వారా మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే మీరు ఆత్మస్వరూపుడై నిలిచి ఉండగలుగుతారు తప్ప ఆత్మని ఇదిగో ఆత్మ అని అనే ఆ విధంగా తెలిసేటువంటి ప్రసక్తి ఉండదు దానివల్ల ఏమవుతుందంటే వాడు ఇదిగో ఆత్మ అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నంత కాలము అజ్ఞానిగా మిగిలిపోతాడు అది హ్యూజ్ ప్రాబ్లం అది ఎంత పెద్ద ప్రాబ్లం అంటే కొంతమంది ఒక జీవిత కాలాన్ని వెచ్చిస్తారు ఎందుకోసం శివుడు ఆత్మ శివుడు అండి ఆత్మనండి ఇక్కడ సహస్రంలో ఉంటాడు జీవుడు ఇక్కడ మూలాధారంలో ఉంటాడు ఇప్పుడు ఇక్కడ ఉన్న జీవుడు ఇక్కడున్న దేవుణ్ణి చేరుకోవాలి చేరుకోవాలంటే ఏం చేయాలి మెడిటేషన్ చేయాలి సమాధి యోగము అది చేయాలి యోగ నిద్ర మొదలైనటువంటి విలక్షణమైన ఆసనములు తర్వాత ప్రాణాయామం బాగా చేయాలి కుంభకము ఇత్యాదులు అప్పుడు ఈ మూలాధారంలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి దాన్ని జీవశక్తి అంట అది పైకి లేచి లేచి లేచి ఇక్కడ శివుణ్ణి చేరుకుంటుంది అదే మోక్షం ఇక్కడ ఏమైపోయింది ఇక్కడ ఈ మూలాధారాన్ని దర్శిస్తూ తెలుసుకునే వాడు ఎవడు దానికి సాక్షి నేను దీనికి సాక్షి నేనే కాబట్టి ఆత్మ పోయింది ఇంక ఇది ఏదో దారిలో పడిపోతూ ఒక జీవితకాలం ఇలాగే ఉంటుంది తర్వాత ఏమీ అవదు తర్వాత అంటే ఏమీ ఉండదు ఆయన యొక్క ఆఖరి క్షణాలు ఎలా ఉంటాయంటే చాలా చిత్రంగా ఉంటాయి ఎలా ఉంటాయంటే మామూలుగా ఏదో స్టెంట్లో ఇవి వేసుకుని భార్యాపిల్లలతోటి సతమతమవుతం ఓసారి కొట్లాడి ఓసారి కలిసి ఉండి అలాగే గృహస్థులు కూడా భయపేట ఆయన ప్రాణాలు విడిచిపెట్టారు చూడండి అలా ఉంటాయి నార్మల్గా ఉంటాయి అప్పుడు ఈ భక్తులందరూ వీళ్ళు ఆశ్చర్యపడిపోతూ ఉంటారు ఏమిటి ఇలా అయిపోతుంది దేవుటి ఇలా లేదు కానీ అప్పుడు మళ్ళీ దాని మీద కథలు మనకి పురాణాల ఊబిలో ఉంటున్న సమాజం కాబట్టి దాని కథలు ఇంకొకటి రోగాన్ని ఏం తీసుకున్నాడు నేను ఎందుకు తీసుకోవడం ఎందుకు ఇంకొకటి రోగాన్ని ఇంకొకటి రోగాన్ని తగ్గించదలుచుకుంటే తగ్గించవచ్చు కానీ ఈయన తన మీద ఎందుకు ఏదో వీళ్ళు కలపన్నాను ఒక మహాత్ముడికి తనకి ఎవరిలో విషం పెట్టారని మళ్ళీ తనకి సందేహం ఎందుకంటే చుట్టూ శిష్యులు యాభై మందిని పోగేసి కూర్చున్నాడు దీంట్లో కొంతమంది ఇండియా కొంతమంది యూరప్ కొంతమంది అమెరికా వాళ్లలో వాళ్ళు ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటారు తనకి విషం పెట్టారని ఆయనకి సందేహం ఒక జీవిత కాలం ఆ దర్శించే ప్రయత్నం చేసి చేసి చేసి జీవితం ఎండ్స్ లైక్ దిస్ అబుల్ కలాం గారి జీవితం ఎలా ఎండ్ అయిందో చూడండి కర్మయోగ అంటే ఇలా ఇలా బతకాలి కర్మయోగ అంటే ఇలాగా మరణించాలి అన్నట్టుగా అన్నాయండి సో ఇవన్నీ కాంట్రడిక్షన్స్ అనమాట ఈ కాంట్రడిక్షన్స్ అన్నిటికీ మూలమేమంటే ఆత్మా లేక బ్రహ్మ దేవుడు ఏ పేరు మీరు శివుడు విష్ణువు ఏ పేరు పెట్టినా అది నాకంటే బయట ఉన్నది నాకంటే భిన్నముగా ఉన్నది అనే ద్వైతం నుంచి ఆ భేద దృష్టి నుంచి ఇవన్నీ పుడతాయి కాబట్టి ప్రతిబోధ విదితం సో ఇప్పుడు ఈశ్వరుణ్ణి అన్వేషించే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఈ కథ ఇలా సాగుతూ ఉంటుంది ఈ మంత్రం ఇది ఇప్పట్లో ఏంటి అమౌంట్ ఇది నేను అమెరికా నుంచి వచ్చాకే పూర్తవుతుంది ఇప్పుడు ఈశ్వరుణ్ణి అన్వేషించాలండి యు హెచ్ ఫర్ గాడ్ వేర్ విల్ యూ సెచ్ నామరూపాత్మకము దృశ్యము జడము అనిత్యము నశ్వరము అయిన జగత్తులో వెతుకుతారా లేకపోతే తన స్వరూపంలో వెతుక్కుంటారా చేతనమైన తన స్వరూపంలో వెతుక్కోవాలా అని ఒక ప్రశ్న ఉన్నది అయితే నామరూపాత్మకమైన జగత్తునకు అధిష్టానంగా ఈశ్వరుణ్ణి అన్వేషించటానికి భక్తి అని పేరు దాన్ని భక్తి అంటారు ఈశ్వరుణ్ణి నామరూపాత్మక జగత్తుకు అధిష్టానంగా అన్వేషిస్తారు సో ఈశ్వరుణ్ణి తన స్వరూపంలో అన్వేషించటము ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి అనుభవాన్ని తెచ్చుకునే దానికి జ్ఞానము అని ఎప్పుడైతే ఈ జ్ఞానము భక్తి ఒకటవుతాయో అప్పుడు ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది వీటికి ఆత్మరూపంగా అంతకు మించి వేరే ఉపాయము లేనే లేదు అంతకు మించి వేరే ఉపాయాన్ని మీరు ప్రయత్నం చేసినట్లయితే యు విల్ ల్యాండ్ ఇన్ ట్రబుల్ ట్రబుల్ అంటే ద్వైతంలో ఉండిపోతారు ద్వైతంలో ఉంటే ద్వితీయ ద్వై భయం భవతి ద్వైతం ఉన్నంత వరకు మీకు భయము తప్పదు ఏదో రకంగా భయం ఏదో ఒక భయవాడు విషం పెట్టేయటనో లేదా ఈ రోగం నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందనో లేకపోతే నీ బతుకుండగా కుండలిని పైకి వస్తుందో రాదనో ఏదో భయం ఉంటుంది ఒక ఇన్సెక్యూరిటీ తోటి బ్రతుకును చాలించక తప్పదు ప్రతిబోధి కాబట్టి మీరు ఈ సందర్భంలో ఈశ్వరుణ్ణి నామరూపాత్మకమైన జగత్తులకు అధిష్టానంగా వెతికే ప్రయత్నం కాకుండా తిలోపనిషత్వ సందర్భంలో ఈశ్వరుణ్ణి తన స్వరూపంలో వెతుక్కునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే నామరూపాత్మకమైన జగత్తు జడ జడంలో మీరు దేవుణ్ణి వెతకచ్చు జడానికి అధిష్టానంగా చైతన్యమే ఉంటుంది కాని నేను చేతనుడాను కాబట్టి చేతన తత్వమైన నేను ఎందు నా స్వరూపము నా చైతన్యము నుండు ఈశ్వరుణ్ణి అన్వేషించటం చాలా తేలిక మాట ఒకసారి తన హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శించిన వాడికి సకల జగత్తు ఈశ్వర రూపంగా హాషిస్తుంది కాబట్టి ఈశ్వరమే అధ్యాత్మంలో వెతుక్కోవాల్సి ఉంటుంది అంచేతనే ఈ విద్యకి అధ్యాత్మ విద్య అని పేరు విద్య అంటే విద్యయా విందతే మృతం విద్య అంటే అధ్యాత్మ విద్యయే ఇక్కడ విద్య సో ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము సోందాము సర్వప్రత్యయదర్శీ శిక్షక్తిస్వరూపమాత్ర చూడండి మీకు ఈశ్వరుడు హిరమిక్క మీకు కనపడ్డం ఇదమిక్క ఇగో ఈశ్వరుడని కనపడ్డం మీకు సూచించబడమే ఉంటుంది లక్ష్యతే ఇప్పుడు శాఖాచంద్ర న్యాయంగా సూచించబడ్డమే ఉంటుంది అంటే దీన్ని ఎలాగలుపుతారంటే ఈ రాకెట్ పైకి పంపించాలనుకోండి ఎర్స్ గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది ఆ పుల్ ఉన్నంతకాలం రాకెట్ పైకి వెళ్ళలేదు అందుకోసం ఆ గ్రావిటేషనల్ పుల్లుని దాటగలిగే వెలాసిటీ దానికి ఇవ్వాలి అప్పుడు మాత్రమే అది గ్రావిటేషన్ ఫీల్డ్ని దాటుకుని బయటకు పోగలుగుతుంది దాన్ని ఎస్కేప్ వెలాసిటీ అంటారు ఆ వెలాసిటీతో దాన్ని ముందు విడిచిపెట్టాలి కాబట్టి రాకెట్ ఏం చేస్తుందంటే ఆ ఆబ్జెక్ట్ని ఆ శాటలైట్ ఆబ్జెక్ట్ కి ఒక వెలాసిటీని ఇస్తుంది ఎస్కేప్ వెలాసిటీ ఏదో ఉంది దానికి హండ్రెడ్ అండ్ సిక్స్టీ కిలోమీటర్స్ లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి మీరు విదిలిపెడితే అది ఎస్కేప్ అవుతుంది సో ఆ వెలాసిటీ దానికి ఈ రాకెట్ ఇస్తుంది ఆ శాటలైట్ కి రాకెట్ ఇచ్చి ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ బయటకి తీసుకువెళ్లి ఈ శాటిలైట్ వెనక్కి పడిపోతుంది అది శాటలైట్ బియాండ్ gravitation జీరో గ్రావిటేషన్ లో అలా తిరుగుతూ ఉంటుంది ఇంకా అదేమీ చేయక్కర్లేదు జస్ట్ గోస్ అరౌండ్ ది ఎర్త్ జియో స్టేషనరీ ఆర్బిట్ అంటారు అది అది ఇంకా పడిపోదు ఇటు పడిపోదు అటు పోదు అది జీరో గ్రావిటేషనల్ ఫీల్డ్ లో ఉంటుంది అక్కడ నుంచి ఏదో టెలిస్కోప్ అయ్యేదో ఒకటి ఏదో యూజ్ చేస్తారు దాన్ని శాటలైట్ కమ్యూనికేషన్స్కి వాటికి వాడతారు సో హియర్ ద పాయింట్ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ సో అలాగే ఎస్కేప్ అలాగే ఎస్కేప్ వెలాసిటీ ఎందుకు చెప్పానంటే ఇట్ టేక్స్ యూ టు ఎ పాయింట్ అండ్ దెన్ ఫాల్స్ బ్యాక్ ఇట్ కెనాట్ టేక్ యూ టు వేర్ యూ హవ్ టు గో వేర్ వేర్ ఇట్ హ్యాస్ టు గోస్ బై ఇట్ సెల్ఫ్ ఈ రాకెట్ చేసే ఉపకారం ఏమిటంటే ఆ ఎస్కేప్ అవ్వడానికి సహకారం చేసి వెనకబడిపోతుంది అలాగే ఈ ప్రత్యయం ఉంటుంది ప్రత్యయం అంటే కాగ్నిషన్ దట్ కాగ్నిషన్ విల్ నాట్ గివ్ యూ గాడ్ ఆత్మని కాగ్నిషన్ ఇవ్వదు ఆత్మని కాగ్నిషన్ మీరు కనుక ఆ కాగ్నిషన్ పట్టుకుని మీరు పర్స్యూ చేసినట్లయితే దట్ విల్ హెల్ప్ యూ ఎస్కేప్ ద ఫీల్డ్ ఆఫ్ కాగ్నిషన్స్ ఎన్నెన్నో కాగ్నిషన్స్ ఉంటాయి నిద్ర లేచింది మొదలుకుని గుట్టలు గుట్టలుగా అలా కాగ్నిషన్స్ వస్తూనే ఉంటాయి మనం ఆ కాగ్నిషన్స్ లో చిక్కుని ఉంటాం దట్ ఈజ్ అవర్ బంధ కాబట్టి మీరు ద ఫీల్డ్ ఆఫ్ కాగ్నిషన్స్ క్షేత్రము అంటారు దానికి క్షేత్రము అని పేరే మనస్సు కూడా క్షేత్రమే దీ మనస్సు కూడా క్షేత్రం దేహమే మాత్రమే క్షేత్రం అనుకోకూడదు సో మనోబుద్ధి అహంకార చిత్తామి నాహం సో ఈ మనస్సు అనే క్షేత్రంలో ఆ లో చిక్కుని ఉంటాడు వీడు గ్రావిటేషనల్ ఫీల్డ్ లో ఈ శాటలైట్ ఉన్నట్టుగా ఇప్పుడు మీరేం చేయాల్సి ఉంటుందంటే ద ఫీల్డ్ ఆఫ్ కాగ్నిషన్స్ నుంచి బయటపడిపోవాలి ఎలాగా కాబట్టి ఫీల్డ్ ఆఫ్ కాగ్నిషన్స్ బయటపడాలి అంటే ఎక్కడ బయలుదేరాలి కాగ్నిషన్స్ లోనే బయలుదేరాలి ఈ హఠయోగులు ఏమంటారు కిల్ రి కాగ్నిషన్స్ అంటారు దట్ డజంట్ వర్క్ సో యూ బిన్ విత్ ది కాగ్నిషన్ డోంట్ ట్రై టు డిస్ట్రాయ్ కాగ్నిషన్స్ జస్ట్ లెట్ దెమ్ బీ అండ్ యూ మేక్ యువర్ బిగినింగ్ దే అండ్ హౌ టు బిగిన్ అగెయిన్ ఇన్ కాగ్నిషన్స్ విత్ కాగ్నిషన్స్ ఇప్పుడు శాస్త్రాధ్యయనం చేస్తున్నారు దీని నుంచి మనం ఆ ధ్యానం ఎలా చేయాలి అని తెలుసుకుంటారు అదంతా కాగ్నిషన్సే కాబట్టి కాగ్నిషన్స్ తో కాగ్నిషన్స్ ఎందు మీరు అన్వేషించాల్సి with the thought in thought you have to investigate that is the search as you do that with the thought in thought ekada bahuvachana avutunnaru pratyaya hi pratyayeshu so with the thoughts in thoughts meeru eppudaithe investigation chestharo appudu em avutunnante you find yourself out of thoughts అంటే అర్థం ఏంటి థాట్స్ కి సాక్షి అని అర్థం దట్ ఈజ్ అవుట్ ఆఫ్ థాట్స్ ఇప్పుడు నదిని దాటేసేయడం అంటే నది దాటేసి గట్టి మీద నిలబడి నదికేసి చూస్తూ ఉంటాడు వీరుడు అది అక్కడ దాటడం అంటే దాటేసి ఇంక దానికేసి చూడకుండా కాదు ఇక్కడ ఇక్కడ పరిస్థితి అది సో యూ ఆర్ నా ఔట్ ఆఫ్ థాట్స్ అంటే అర్థమేంటి యూఆర్ ది సాక్షి టు ది థాట్స్ వన్ అండ్ ది సేమ్ అదిగో ఆ సాక్షి స్వరూపంగా నిలిచి ఉండుటే దానియందు నీకు బ్రహ్మ అనుభవము కలుగును అది అలాగే మీరు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది తప్ప కాబట్టి ఇక్కడ ప్రత్యయము బ్రహ్మను నీకు అప్పచే నీకు అందజేయును అని చెప్పడానికి వీల్లేదు రాకెట్ శాటలైట్ ని అక్కడ పెడుతుంది అని చెప్పడానికి వీల్లేదు రాకెట్ హెల్ప్స్ ది శాటలైట్ టు ఎస్కేట్ టేక్ ఇట్ లైక్ అనుకూలంగా మార్చుకోవాలి మీరు ఇప్పుడు రాకెట్ గురించి నాకు ఏదైనా చెప్పారనుకోండి నో నో అలా అవుతుంది యు గాట్ ది హోల్ థింగ్ రాంగ్ ఐఎమ్ నాట్ ఏ రాకెట్ సైంటిస్ట్ కదా జస్ట్ ఐఎమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్ కాబట్టి ప్రత్యయములను నిరోధించేసి కుంభకోణం ఏదో చేసి ప్రత్యయాన్ని నిరోధించేసి ఏదో చేయాలి అని అనుకోవడం అనవసరం ఇలాగే ఉంటుంది యోగాన్ని కొంచెం కొట్టిపరేస్తారు ఏదైనా యోగ ప్రత్యుక్త అనే సూత్రం బ్రహ్మ ఈ ఆర్గ్యుమెంట్ చేత యోగాన్ని పక్కన పెట్టడమైనది అని సూత్రం కాబట్టి హఠయోగం ఎందుకంటే ద్వైతం అది ఏదో యోగాభ్యాసం చేయటము నడువు నొప్పికి దానికి ఉపయోగపడడం అదంతా ఇట్ ఈజ్ వండర్ఫుల్ దట్ అదన్ మెయిన్ దట్ ఇట్ విల్ టేక్ యూ టు ది వస్తు సో కనుక ప్రత్యయములను నిరోధం కాదు చేయాల్సింది ప్రత్యయముల ఎందు ప్రత్యయముల ద్వారా అన్వేషిస్తూ ప్రత్యయముల యొక్క జంజాట నుంచి బయటపడిపోవాలి అది దట్ ఈస్ హౌ యు హెట్ అవుట్ ఆఫ్ ది సంసార బంధ అది చేయాలి అంతేగాని కొండలు నేను ఇక్కడి నుంచి అక్కడికి లేపు అక్కడి నుంచి ఇక్కడికి లేపు ఇవతా హెస్స నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపీ అలాగే నామమహిమ అని ఉంటుంది నామ మహిమ అంటే ఇప్పుడు చూడండి రామ అన్నాను నారాయణ అన్నాను నేను నారాయణ అని అనాలని కూడా నేను అనుకోలేదు నారాయణ అని దేవుని మీద నా దృష్టి లేనేలేదు ఏదో మరో పని మీద నారాయణ అన్నా అంతట్లోకి ప్రాణం పోయింది ఇంతట్లోకి విష్ణుకెంకర్లు వీళ్ళకెంకర్లు వచ్చేసి వీడిని మేము పట్టుకుపోతావు ఏమకెంకర్లు మీకు అధికారం లేదు నారాయణ అన్నాడు కాబట్టి మేము పట్టుకుపోతా వాళ్ళు అప్పుడు వీడు చాలా పాపాలు చేసేట్రా బాబు బతికున్నంతకాలం పాపాలే ఆ నారాయణ కూడా దేవుణ్ణి ఉద్దేశించి అన్నలేదు వాడు అని వాళ్ళు ఆర్గ్యూ చేయడం బుద్ధి లేదు మీకు నోరు పుసుకొలు ఏమి ఉద్దేశించి అనకపోయినా అన్నాడా లేదా కాబట్టి మేము పట్టకపోతున్నాం అని వైకుంఠాన్ని పట్టుకెళ్ళిపోవడం ఇదంతా కథ అని తెలుస్తుందా లేకపోతే అదంతా సత్యమైన ఇదంతా స్టోరీ ఆ స్టోరీని నాలాంటి పుట్టుకాడు దాని వెనకాల ఏదో సినిబాలిజం ఉంది మీరు ఆ నామాన్ని కనుక జాగ్రత్తగా చేసి ఆ ఒక నామానికి ఇంకో నామానికి మధ్యలో ఉండే సైలెన్స్ ఏదిగలదు ఆ శైలి నామం ప్రత్యయం నారాయణ అంటే ప్రత్యయం మళ్లీ అదే ప్రత్యయాన్ని రిపీట్ చేస్తే నారాయణ ఈ ప్రత్యయానికి ఆ ప్రత్యాయానికి మధ్యలో ఏమున్నది ఏమున్నది శుద్ధ చైతన్యము గలదు కాబట్టి ఈ ప్రత్యయం మీకు ఆ శుద్ధ చైతన్యానికేసి డైరెక్షన్ చూపిస్తోంది లక్ష్యకే లక్షణం కాబట్టి భక్తి ఏం చేస్తుందంటే మనస్సుని స్థిరం చేస్తుంది చల్లా చెదర కాకుండా కాపాడుతుంది ఆ రసభావన కూడా ఉపయోగపడుతుంది ఇట్ హెల్ప్స్ సో ఇన్ మేకింగ్ ది మైండ్ ఫైట్ ఆ రస రసభావన రసము యొక్క అనుభవమునొక తోడుగా ఈ నామాన్ని జపించి మీరు ఆ నా అతీతమైనటువంటి సాక్షి చైతన్యంలో విలీనమై ఉండేదారు అదే ఆత్మసాక్షాత్కారము ఆ విధంగా కాబట్టి నారాయణ నామానికి మహిమ గలదు అని నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఐ ట్రై టు గివ్ ఎ మీనింగ్ టు దాట్ అదే దయానంద సరస్వతి ఆర్థిక సమాజ సంస్థాపకులు ఏమంటారంటే ఆయన ఓ మాట అన్నారు పీపుల్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ నారాయణ అనగానే సకల పాపములు నశించును అన్నావు కదా నువ్వు ఒకడు ఉన్నాడు వాడు నారాయణ అన్నాడు వాడి పాపాలన్నీ పోయాయి కదా ఇంకా వాడికి దుఃఖం ఉండకూడదు జీవితంలో వారు ఉందా అంటే పాపాలు పోలేదన్నమాట కాబట్టి ప్రత్యక్షానుభవానికి విరుద్ధంగా మీరు మాట్లాడకూడదు అలాగా అతిశయోక్తి అని తెలుసుకోవాలి కానీ అతిశయోక్తి కూడా సందర్భానికి అనుకూలంగా ఉండాలి నేను చెప్పాను కదా ఆయన ఒక జీవితకాలం హరే రామ మంత్రాన్ని జపించి జపించి ఆఖరిని తన చుట్టూ ఉన్న శిష్యుల్లో తనకెవరిలో విషం పెట్టారనేటువంటి బెంగతోటి ఆయన దేహత్యాగం చేసినట్టుగా మనకి చరిత్ర చెప్తోంది కాబట్టి అద్వైతం ఆయుధంగా ఉంటుంది కనుక మీరు ప్రత్యయము ఎనీ ప్రత్యయం వాట్ ఎవర్ ప్రత్యయ ఇటీస్ ప్రత్యయ ప్రయుక్తమైన ద్వైతము ప్రత్యాయాన్ని బట్టి వచ్చే ద్వైతము దాంట్లోనే ఉండి మీరు ఆత్మస్వరూపాన్ని తెలియటం అనేది సంభవము కాదు ప్రత్యయము అలాగని ప్రత్యం అది భక్తులకి ఉద్దేశించి చెప్పే మాట అయితే ఇంకేమి ప్రత్యయములను చంపేసేయండి నిరోధము అని యోగులు నో యూ నీడ్ నాట్ దట్ ఆల్సో విల్ నాట్ హెల్ప్ యూ You have to address the ది How? వి ప్రత్య శాస్త్ర ప్రత్యయంతో అశాస్త్ర ప్రత్యయాన్ని అడ్రస్ చేసి దెన్ యూ గెట్ అవుట్ ఆఫ్ ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ ప్రత్యయాస్ ఇంటూ యువర్ ఓన్ స్వరూప ఓకే ఇప్పుడు చూసేయండి ఆ వాక్యం మీ స్వరూపం ఏమిటో తెలుసినా మీరు ప్రత్యయముల చేత నిర్ధారింపబడే వ్యక్తి మీరు కాదు మరి ఏమిటి మీరు సర్వప్రత్యయదర్శి అది మీరు ప్రత్యయాలన్నీ కలిసి వాడికి ఒక వ్యక్తిత్వాన్ని అంటగడతాయి ఏమని నువ్వు పంజాబీవి నువ్వు బ్రాహ్మణుడవు నువ్వు ఇండియనువి ఇలాగంటే ఒక వ్యక్తిత్వాన్ని ఫలానా వాడి కొడుకువి లేదా నీటి నువ్వు ఫలానా గోత్రము ఒక వ్యక్తిత్వాన్ని వీడికి అప్పజెప్తాయి ప్రత్యయాలు నువ్వు ప్రత్యయాలువే కాదు ప్రత్యయాల చేత నిర్మాణము చేయబడే మ్యానుఫ్యాక్చర్ అంటారు ది కాగ్నిషన్స్ మ్యానుఫ్యాక్చర్ ఎ పర్సనాలిటీ ఆ పర్సనాలిటీ నువ్వు కాదు మరి నేనేమిటి ఆ ప్రత్యయములన్నిటికీ సాక్షి సర్వప్రత్యయ దర్శి అదే ఆత్మస్వరూపం ఓకే విత్ రిఫరెన్స్ టు ప్రత్యయ నా స్వరూపమేమి సర్వప్రత్యయ దర్శి అంటే సాక్షి ఇన్ మై వాట్ యా మై అని ఆ మాట ఒకటి ప్రత్యయముల దృష్ట్యా నా స్వరూపం సర్వప్రత్యయ సాక్షి ఇన్ మై సెల్ఫ్ వాట్ ఎవరై అంటే చిక్తి మాత్రం చిక్తి స్వరూప మాత్ర నీ స్వరూపం ఇంతే హండ్రెడ్ మాత్ర అంటే హండ్రెడ్ పర్సెంట్ అని అర్థం మాత్ర ఓన్లీ ఘన క్రిస్టలైజ్ గా అర్థం దాంట్లో చిక్తి తప్ప నీ స్వరూపంలో మరేదీ లేదు చూడండి చిక్తి స్వరూప మాత్ర హాన్న చిక్తి మాత్ర స్వరూపహాన ఒకటే బహుబ బహుపద బహువ్రీహుల్లో పదాల చోటు తిరుగుతాయి అలాంటి సందర్భాలుంటాయి కాబట్టి చిక్తి ఏదిగలదో చిత్ అనే శక్తి అదే శక్తి చైతన్యమే ఒక పవర్ వై వీ కాల్ ఇట్ పవర్ బికాస్ ఇట్ హెల్ప్స్ యూ టు నో ప్రత్యయమంటే ఎనర్జీ థాట్ ఈజ్ ఎనర్జీ ఆ ప్రత్యయం అక్కడి నుంచే కాబట్టి ఆ ప్రత్యయములన్నిటికీ కావలసిన శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఎరువుక శుద్ధ గలదో దాన్ని శక్తి అని అంటారు సో ఆ చిక్తి స్వరూప అదియే కేవలము అది మాత్రమే నిస్వరూపము ఈ ప్రత్యయములన్నింటి దృష్ట్యా నీవు కేవలము సాక్షివి మాత్రమే నీకు సంభాషణ ఇలా అధినయంలో ఇలా ఉంటుంది సముద్రుడి దగ్గరికి వెళ్ళి ఓ సముద్రుడా నీయందు కెరటోలు గలవు అన్నాడు ఒక ఆయన అంటే సముద్రుడు అన్నాడు నా ఎందు కెరటాలు ఉన్నాయా ఐ డోంట్ నో దట్ అల్ ఐ డోంట్ నో ఐ కొంచెం చూడు ఇలా ఇలా వస్తూ లేస్తూ పడుతూ ఉన్నాయి చూసి ఆ ఐఎస్ ఎస్ఎస్ దే ఆర్ దే ఆర్ సో సో వాట్ ఈస్ యువర్ రిలేషన్ టు దిమ్ వాట్ ఈస్ ది రిలేషన్ ఐ ఎమ్ ది ఆరిజిన్ ఆఫ్ దోస్ వేవ్స్ ఐఎమ్ విట్నెస్ టు దిస్ వేవ్స్ ఇన్ మైసెల్ఫ్ I have nothing to do with the waves. <imitating> And in Samudruri chapter, I will say, A-chaitanya-lo-o-chaitwa-nti-kadalika-lo-o-phaticate-thoughts-an-pera. A-thoughts are, are ashrayam-o-adharam-o-alambhanam-o-antah-chaitanya-swarupam-e-chaitanyam-e. Ashrayam, ashrayam, ashrayam, ashrayam, ashrayam. With reference to those thoughts, Chaitanya-mo-kayvalam-o-sakshamatranga-maatram-e-untum-e. In itself, Adi-adimāatram-e. Adi-ante-chaitanya-maatram-e-e. It is Atma. అదే ఆత్మ బ్రహ్మ ఇప్పుడు ఈ బ్రహ్మ ఏం చేస్తుంది లక్ష్యతే సూచించబడుచున్నది లక్ష్యతే అంటే హిందీలో లఖాయా జాతా హయ్ అని అంటారు ఎప్పుడైనా విన్నారా లఖాయా జాతా హయ్ ప్యాసివ్ వాయిస్ హిందీ తెలీదా అర్థమైంది మొత్తానికి ఐడియా సూచించబడుచున్నది చూపించబడుచున్నది హిందీలో లక్షణం అంటే చూపించేది లక్షణం కిను నిర్వచనంకి తేడా ఉంది నిర్వచనం అంటే ఇదిగో ఇది ఇది అని చెప్తే నిర్వచనం లక్షణం అంటే అదిగో చూడు అది లక్షణం ఇదమిత్తంగా చెప్తే నిర్వచనం సూచనగా చెప్తే లక్షణం బ్రహ్మని సూచనగా మాత్రమే చెప్తారు ఇదమిత్తంగా చెప్పారనుకోండి అది ప్రత్యయాల్లోకి వచ్చేస్తుంది అది బ్రహ్మజ్ఞానం అవ్వదు బ్రహ్మ ప్రత్యయం అవుతుంది బ్రహ్మ ప్రత్యయానికి బ్రహ్మజ్ఞానానికి తేడా ఉంది బ్రహ్మ ప్రత్యయం మనం మాట్లాడచ్చు దాని మీద వ్యాసాలు రాయొచ్చు ఇతరులకి చెప్పొచ్చు వినొచ్చు అన్ని చేయొచ్చు బ్రహ్మ ప్రత్యయాన్ని కాన్సెప్చువల్ బ్రహ్మ అంటారు అదే బ్రహ్మ జ్ఞానములో మౌనమే ఉంటుంది భాష ప్రత్యయములు అన్నీ కూడా పక్కకి పోతాయి ఈ హెవ్ నో రిలవెన్స్ అవి ఉన్నా ఉండొచ్చు ఏమీ అభ్యంతరం లేదు ఈ హెవ్ సో ఆ విధముగా ప్రత్యయములచే చూపబడుతోంది ఎక్కడ చూపబడుతోంది ప్రత్యయూ లక్ష్యత సో కాబట్టి బంగారమును మీకు చూపించాలి ఎక్కడ చూపించాలి ఆభరణమూల ఎందు చూపించాలి బంగారము అలాగే ఇక్కడ కూడా చిక్తి స్వరూపమాత్ర సకల ప్రత్యయ దర్శి ఆత్మా బ్రహ్మ ఎక్కడ చూపించాలి ప్రత్యయూ లక్ష్యత ప్రత్యయములందు చూపించబడుతోంది దేని చేత చూపిస్తారు దేని చేత చూపిస్తుంది ఎవరు చూపిస్తున్నారు చూపించబడుతోందంటే ఎవరి చేత శాస్త్రము శాస్త్రం అంటే ప్రత్యయాలే కాబట్టి మళ్లీ ప్రత్యయాలే ప్రత్యయములయే బ్రహ్మని చూపిస్తూ ఉంటాయి కాబట్టి ప్రత్యయమే బ్రహ్మను తెలుసుకునే స్థానము ఏ ప్రత్యూ ఏదైనా పర్వాలేదు ఎనీ ప్రత్యయం ప్రతిబోధ వి అయితే అవిశిష్టతయా ఎలా చూపిస్తుందో తెలిసిన ప్రత్యయానికి ఒక లక్షణం ఒక విశేషం ఉంటుంది ఇప్పుడు ఘటప్రత్యయం ఉందనుకోండి ఘటనామరూపాత్మకమైన ప్రత్యయం పటప్రత్యయం పటో పటనామరూప విశిష్టమైన ప్రత్యయం ప్రతి విశిష్టమైన ప్రత్యయం ప్రత్యయము ప్రత్యయమునందు బ్రహ్మను చూపించింది అంటే ఈ చూపించే ప్రత్యయానికి విశేషం ఉంటుంది చూపించబడే ప్రత్యయములకు ఏ ప్రత్యయము చూపిస్తున్నామో దాంట్లో కూడా విశేషం ఉంటుంది కానీ తీరా బ్రహ్మ దగ్గరికి వచ్చేప్పటిక విశేషాలు ఉండవు రాకెట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ రాకెట్ ఫ్యూయల్ ఉంటుంది ఇంత ఫ్యూయల్ ఉంటుంది ఇంత బర్నింగ్ కెపాసిటీ ఉంటుంది అన్ని ఇంత వెలాసిటీ జనరేట్ చేస్తుంది చేసి చేసి చేసి ఆ రాకెట్ అంతా వెనక్కి పడిపోతుంది శాటలైట్ పైకి పోతుంది ఈ రాకెట్ యొక్క లక్షణ ఎబ్జెక్టివ్స్ ఎన్ని ఉంటే అవి అవేమీ కూడా శాటలైట్ కి అన్వయించవు శాటలైట్ స్థిరంగా ఉంటుంది దాన్ని జియో స్టేషనరీ శాటలైట్ అంటారు రిమైన్స్ ఫిక్స్డ్ ఇన్ ది సెన్స్ దాట్ ఎర్త్ ఎలా తిరుగుతూ ఉంటుందో అదే రకంగా తిరుగుతూ ఉంటుంది జీరో గ్రావిటీలో అలా తిరుగుతూ ఉంటుంది దానికి కావలసిన ఎనర్జీ ఒక కొద్దిపాటు ఎనర్జీ అవసరం ఉంటుంది అది సోలార్ ప్యానల్స్ నుంచి వస్తుంది ఈ రాకెట్ ఏమి సోలార్ ప్యానల్స్ నుంచి కొద్దిపాటు ఎనర్జీ అవసరం అది సంపాదించి అక్కడ ఎప్పుడూ సూర్యాస్తమే ఉండదు ఎప్పుడు సూర్యుడు అలా వెలుగుతూనే ఉంటుంది కాబట్టి సోలార్ ఎనర్జీ ద్వారా రెక్కలు ఉంటాయి ఆ ఎనర్జీ ద్వారా అలా తిరుగుతూ ఉంటాయి అలాగే ఉంటుంది ఆయన ఏమవుతుంది జరిమేం అది ఏమవుతుందంటే సోలార్ ప్యానల్స్ అవుట్ ఆఫ్ డేట్ అయిపోతాయి అప్పుడు అది డ్రిఫ్ట్ అవ్వడం ప్రారంభిస్తుంది డ్రిఫ్ట్ అయ్యి డ్రిఫ్ట్ అయ్యి డ్రిఫ్ట్ యొక్క గ్రావిటేషన్ లోకి వస్తుంది వచ్చిందంటే ఇంకా లాగేస్తుంది అప్పుడు వెళ్ళే సముద్రంలోనో లేకపోతే మెదక్ మెదక్ డిస్టిక్ లో పడుతుంది అప్పుడు పెద్ద అల్లరైంది చూడండి అక్కడ పడుతుంది ఈ కథం ఈ రాకెట్ చేసి పని అంటే తన ధర్మములను ఆ శాటలైట్ కి అందజేయతది అను అది అంటించదు అక్కడికి తీసుకెళ్లి వదిలేస్తుందంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే అవిశిష్టతయా లక్ష్యతే సో ప్రత్యయముల ఎందు చూపించబడింది కనుక ఏ ప్రత్యయముల ఎందు చూపించబడినదో ఆ ప్రత్యయముల యొక్క విశేషములు బ్రహ్మకు వస్తాయా రావు ప్రత్యయముల చేత చూపించబడింది కనుక ఆ చూ ఏ ప్రత్యేల చేత చూపించబడినదో వాటి యొక్క విశేషములు ఏమన్నా బ్రహ్మకొస్తాయా ఇప్పుడు బంగారం చూపించమన్నారు నెక్లెస్ లో చూపించారు దీనికి దానికి తేడా ఏంటంటే చూపించేవాడు కూడా బంగారం బంగారం ఉంటుంది ఇక్కడ అరే అక్కడ చూపించేవాడు బంగారం కాదు ఆ మాత్రం భేదాలు ఉంటాయి దృష్టాంతంగా ఓకే నెక్లెస్ లో చూపించారు నెక్లెస్ లో బంగారాన్ని చూపించారంటే మీరు తెలుసుకున్న బంగారానికి నెక్లెస్ యొక్క క్వాలిటీస్ ఏమైనా వస్తాయా టాప్ బంగారం బంగారం అనే దానికి నెక్లెస్ తోటి లేదు కానీ చూసింది మాత్రం నెట్లెస్ లోనే అది అవిశిష్టతయా లక్ష్యతే నా అన్యద్వారం అంతరాత్మనో విజ్ఞానా ఇంకో ద్వారము లేదండి అంతరాత్మను తెలియుటకు మరి ఒక అంటే కొంతమంది అంటారు మాకు ఎందుకండి అంతరాత్మ మాకు దేవుడు కావాలి నారాయణుడు కావాలి కానీ మాకు అంతరాత్మ ఎందుకు అంటారు చూడండి ఏం చెప్తారు ఇప్పుడు తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు మూర్ఖుని మనంబు రంజింపరాజు అనేది అదే నారాయణుడు అంటే అంతరాత్మే నారాయణ కాదండి అంతరాత్మ వేరు నారాయణుడు వేరు సరే యువర్ వే ద్వితీయాద్వై భయం భవతి ద్వితీయాద్వై భయం అవతి అంటే శిష్యులు నేను ఆషాఢభూత శిష్యుడన ఒకటి ఉండేవాడు వీడు బొంతలో డబ్బులు దాచుకుంటే ఆ బొంత పట్టుకుపోతాడేమో అని భయం ద్వితీయద్వై భయం ఏమిటంటే ఈ దేహమే లేదు ఇప్పుడు పరమాత్మ లేదు కాకపోతే దేహమో ఈ పరిచ్ఛన్నమైన అహంకారమే నేను అయి ఉంటాడు ఇంక వాడికి ఏం మిగిలింది భయమే భయమే వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠంలో ఉన్నారు జయ విజయ ఎంతో కాలం నుంచి జయ విజయులు వైకుంఠంలో ఉన్నారు వాళ్ళ బతుకేమైంది అదే ఆ గది వీడికి పట్టచ్చు విష్ణువు కోపం వస్తే వాళ్ళు పడిపోయారు వీడు పడిపోవడానికి విష్ణువు కోపం నానక్కర్లా విష్ణువు ఉండే ప్యాలెస్ ముందు చీపులు పెట్టి తుడిచి కోపం వచ్చినా వీడు వైకుంఠం నుంచి కింద కాబట్టి ఇవన్నీ అంతరాత్మే రౌవా అంతరాత్మయే కాబట్టి అంతరాత్మ యొక్క విజ్ఞానానికి ఇది ఏ దారి కాబట్టి ఏం చేయాలి మీరు అంతరాత్మను తెలుసుకోవాలి కాబట్టి ఆత్మవారే ద్రష్టవ్య ఏం చేయాలి శ్రోతవ్య ప్రత్యయములతో మీరు వ్యవహరించాలి మంతవ్య నిధిధ్యాసి ఇంత దారి ఎందుకంటే మొత్తం ప్రక్రియ అంతా ప్రత్యయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది మీరు సంసార ప్రత్యాలను క్రమంగా తీసే స్వారస్తుంది వివేకము వైరాగ్యము శమదమాది సంసార ప్రతయాలు లేకుండా పోతాయి ముముక్ష చేస్తుందంటే స్వర్గం పోవాలి ఇక్కడికి పోవాలి అక్కడికి పోవాలనే ఈ పిచ్చిని ముముక్ష తీసి పారస్తుంది ఇంకా శుద్ధ శాస్త్ర ప్రత్యయాలు ఉంటాయి ఆయన ఘటహా పటహా ఇచ్చేది సామాన్య ప్రత్యాయాలు ఉంటాయి ఈ ప్రత్యయములతో ఆ ప్రత్యయముల రెండు సర్వం కల్విదం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని వీడు సాక్షాత్కరించుకుని శాంతిడే ఉండిపోతాడు జీవన్ముక్తుడుగా ఇది తప్ప వేరే దారి లేదు కాదు ఎవో దారులు అంటే దీనికి రమణ మహర్షి చెప్పాడు ముక్కు నీ ముక్కేది ఇది నా ముక్కు ఇది ఇతను మనకి ఇతను చూపిస్తున్నాడు ముక్కు ఇది నా ముక్కు ఇలాగే అక్కర్లేదు ఇంకో దారి కూడా చెప్పండి అదే ఇగో ఇది నామో మీరు అలా కూడా చేయొచ్చు భక్తికి జ్ఞానానికి తేడా చెప్పారు ఇప్పుడు మేము నారాయణ నామం స్మరిస్తాము స్మరించండి ఆఖరికి ఇగో ఇక్కడికే వస్తారు ముక్కు వస్తారు అహమస్మి అర్హుయామై అని ఆ ప్రత్యయం ఆత్మ ప్రత్యయం అహం ప్రత్యయాన్ని పట్టుకుని మేము ధ్యానం చేస్తాము కాబట్టి మీరు ముక్కుని ఇలాగ పెట్టుకోక ద్రావిడ ప్రాణాయామం ఉంది దాని పేరే ద్రావిడ ప్రాణాయామం ప్రాణాయామం అంటే ఇలా పట్టుకుంటారు ద్రావిడ ప్రాణాయామంలో అలా చేస్తారు ద్రావిడ ప్రాణాయామం దానికి రమణ మహర్షి ఇది డైరెక్ట్ మెత్డు అది ఇండైరెక్ట్ మెత్సడు మొత్తానికి ఎక్కడ ఏదైనా ఇది మార్గము మరి యొక్క మార్గము లేదు ప్రతిబోధ విజితం ప్రతి అంటే పీచే అర్థం ఉంది ఇప్పుడు ఇంతవరకు ప్రతి అంటే ఎవరీ అనే అర్థంలో వాడు పీచే లైక్ లైక్ మనం అంటాము ప్రతి ప్రత్యేక ప్రత్యేక ఆత్మ అన్నప్పుడు ప్రతి అంచతి ప్రతి అంటే వెనుకకు అంచతి గచ్చతి ప్రత్యేగాత్మ పీచే అంటే అర్థం ఏంటి మీరు దేవుణ్ణి తెలుసుకోవాలంటే కళ్ళు తెరిచి ఎలా ఎదురుకుండా చూస్తూ ఉంటే మీకు దేవుడు దొరుకుతాడు అనే ప్రవృత్తి సరికాదు మీకు దేవుడు ఎప్పుడు దొరుకుతాడో తెలిసినా కళ్ళు మూసుకుని మీ లోపల చూస్తే దొరుకుతాడు వెనక్కి చూస్తే దొరుకుతాడు ఉల్టా దొరుకుతాడు తప్ప అభిముఖంగా దొరకడు అంచేతనే మీరు గమనించండి ఇప్పుడు వీడు తిరుపతి వెళ్తాడు బస్ ఎక్కి దీనికోసం దేవుడి కోసం వెళ్తాడు ఎవరిని దర్శించడానికి వెళ్తాడు బస్సు స్టాండ్కి వెళితే అక్కడ బస్సు అటు తిరుపతి వైపు ముఖం ముఖం పెట్టి ఉంటుంది కదా దాంట్లో చికెట్ కొనుక్కుని కూర్చుంటాడు ఇలా కూర్చుంటాడు వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు తిరుపతి కేసు వెళ్ళిపోతున్నాడు దేనికోసం దేవుడు కోసం ఎందుకని దేవుడు తిరుపతి టౌన్కి వెళ్లి తిరుమల కొండకి మళ్ళీ అలా అలా అలా అలా వెళ్ళిపోతాడు బస్సు దిగి అలా అలా వెళ్తాడు దర్శనం వాడి అభిముఖంగా వెళ్తాడు వెళ్తాడు ముందు వాళ్ళని తోసేస్తూ ఉంటాడు క్యూలో వెళ్తాడు వెళ్తాడు తీరా వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు ఉంటాడు పరా అవుట్ సైడ్ ఉంటాడు ప్రత్యేక లోపల ఉంటాడు ఎదురుకుండా ఉంటాడు అక్కడికి వెంకటేశ్వర స్వామిని వెళ్ళి చూడగానే వాడి మైండ్ క్వైట్ అయిపోతుంది భక్తి యొక్క ప్రభావం ఉంటుంది కదా కష్టపడి వెళ్ళాడు కదా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో పెడితే ఏమవు అదే ఇప్పుడు కన్నుకి సంబంధించి ఇంట్లో మీరు వెంకటేశ్వర స్వామి ఫోటోకే అక్కడ వెంకటేశ్వర స్వామికి తేడా ఏమీ లేదు రెండు బోత ఏకీయే బట్ అంతకుముందు తపస్సు అనేది ఒకటి ఉంది ఇంట్లో ఫోటో చూస్తే తపస్సు లేదు తపస్సు ప్లస్ దర్శనము తిండి తెప్పులు మానేసి నానా కష్టాలు పడి వెళ్ళాలి అప్పటికి కానీ వాడికి ఆ ప్రభావం కనపడదు ఎదురకుండా చూస్తాడు చూస్తే ఏం చేస్తాడో దర్శన ఇలా దండం పెడతాడు ఒక భక్తి ఆవేశం చేత దండం పెడతాడు దండం పెట్టి కళ్ళు మూసుకుంటాడు కళ్ళు మూసుకునే వెంకటేశ్వర స్వామి దర్శిస్తాడు ఎక్కడ దర్శించాలింటారు వెంకటేశ్వర స్వామి మీరు హృదయంలో దర్శిస్తారు కాబట్టి పరా పరా ప్రతీక ఆపోజిట్ పరా మీకు ఆ మంత్రం తెలుసు కదా ఏమిటి పరాంచు కాని తస్మాత్ పరాను పశ్యతి నాంతరాత్మన్ కచ్చిద్దీర ప్రత్యేకాత్మానం ఐక్షత ప్రత్యేక అంటే పీచే కాబట్టి అలా ఎదురకుండా పరా పరా పరా పరా అంటూ వెళ్ళి అల్టిమేట్ గా వీడికి తెలియకుండా ప్రత్యేక అవ్వాలి వీడు అప్పుడే వాడికి వెంకటేశ్వర స్వామి ఒకవేళ వీడు ప్రత్యేక కాలేకపోయాడు అనుకోండి ఎవరికి చూసినా అక్కడ వీళ్ళు ఉన్నాడు విన్నాడు ఉన్నాడు అని తోసేసి వాళ్ళు ఉంటారు వాళ్ళని దర్శనం చేసుకున్నారు సార్ వాళ్లే దర్శనం అవుతారు అప్పుడు బయటకు వచ్చి టీవీ నైన్ వాడు అడుగుతాడు చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని అడుగుతాడు కికీడీ వాడి మీద ఏదో ఒక కంప్లైంట్ కోసం వీడు చూస్తున్నాడు అంటే తోసేస్తున్నారండి భక్తులు అంటే మర్యాద లేకుండా అయిపోయింది అని వీడు చెప్తాడు ఏమి వీడైనా భక్తులు అక్కడ ఉన్నవాడు భక్తులు కదా తోసేసేవాళ్ళు భక్తులు కదా వాళ్ళు ఉద్యోగులు వీడు భక్తులు ఇక ఇలా ఇలా ఉంటుంది ద్వైతం అంటే ఇలా ఉంటుంది కాబట్టి ప్రతి బోధ బిగిన్ విత్ బోధ గో బిహైండ్ దీనికి రమణ మహర్షి సందర్శనంలో ఏం చెప్పారంటే ధియో తస్మాత్ ధియో మార్గజన్మ దేశం తస్మాత్ అందువలన అందువలన అంటే పైన మూడు పాదాలున్నాయి మరి మీరు చూడండి ఏమిటో ఎందువలనో తెలుస్తుంది అందువలన ఆయన ఏదో చెప్పుంటారు ఈశ్వరుడు నీకు బుద్ధివృత్తులకి మూలంలో ఉంటాడు రా బయటే ఉండడు అనేదో చెప్పుకుంటారు అందువలన ధియ జన్మదేశం మార్గయ ధియ అంటే ధీవృత్తి ధీవృత్తి యొక్క ధీవృత్తి అంటే బుద్ధివృత్తి యొక్క అంటే ప్రత్యయము దాని యొక్క జన్మదేశం పుట్టుక స్థానమును మార్గయ వెతుక్కో అన్వేషించుకో మార్గణము అంటే అన్వేషణము అని చెప్తారు కాబట్టి ధీని పట్టుకుని ఆ ధీలో జగత్తులో నీవు సత్యతత్వాన్ని అన్వేషిస్తానంటే నీకేం దొరుకుతుంది నామరూపాలు దొరుకుతాయి ద్వైతం దొరుకుతుంది సుఖ దుఃఖాలు రాగద్వేషాలు భయము మిగులుతుంది భయం ఉందా లేదా ఇప్పుడు మీరు తెరవతూ వెళ్ళొచ్చారు నీకు భయం భయం మిగిలిందా లేదా చెప్పండి మీరు మీకు గుండి మీరు చెప్పండి భయం ఉందా లేదా ఇప్పుడు రాజుగారి భావమదికి రాజుగారి అంటే చాలా ప్రీతి ఉంటుంది భయం ఉంటుంది భయం ఉండి తీరుతుంది ఎందుకంటే రాజు మాటలకి తల తీసేస్తారు తల తీసేయంరా అంటే ఇవి తీసుకెళ్ళిపోయి తల నరికవదల వారేస్తారు ఇంకే మళ్ళీ నో అప్పీల్ కాబట్టి భయం ఉంటుంది ప్రీతి ఉంటుంది భయం ఉంటుంది ప్రీతి ప్రధానంగా నడుస్తూ ఉంటుంది సడన్ గా గుర్తుకొచ్చినప్పుడు ఇన్సెక్యూరిటీ అనేది ఎప్పుడు ఉంటుంది కనుక ప్రతి బోధ సో స్థాత్వితే బోధ అండ్ గో బిహాండ్ ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి తెలుసుకో మంచిది అతహ ప్రత్యత్యమత్యదర్శనం శిథ్యర్థ ప్రతిబోధ విదితం మతం సో బ్రహ్మ అనే పదాన్ని మీరు తెచ్చుకోండి బ్రహ్మ రాత్మ బ్రహ్మాను ఎందుకలన్నానంటే విదితం న పూసుకలను బ్రహ్మ విదితం ఎక్కడా ప్రతిబోధ విదితం ఇది మతం అని అభి అది స్వీకరించబడినది ఎవరి చేత జ్ఞానుల చేత జ్ఞానులు ఏమని అయ్యా మీరు పరమాత్మను ప్రతిబోధము నందు కూడా ఆ మూల తత్వముగా తెలుసుకోండి అని చెప్తున్నారు ఓకే కాబట్టి ఇప్పుడు ఆ వాచ్యం చూసుకోండి ఎప్పుడైతే బ్రహ్మ ప్రత్యయములకు ప్రత్యగాత్మగా అది ప్రతిబోధ అంటే ఓ ప్రత్యయం తీసుకోండి ఆ ప్రత్యయమునకు మూలములో ఉండే సారం పట్టుకోవాలి ఇప్పుడు చూడండి కెనట ఉందనుకోండి మీరు కెనటం మీద ఉన్నారనుకోండి కెనటం మీద ఉంటే ఇంత ఎత్తు వెళ్ళాను మీకు ఇంకొకటి ఉంటాడు అక్కడ సర్ఫర్స్ మీరు వాడు ఇంకో కెనటం మీద ఉంటాడు నేనున్న కెనటము వాడున్న కెనటము కంటే ఎత్తి ఎక్కువ పోటీలు ఉంటాయి ఎక్కు సేపు సర్ఫు చేసేనో లేకపోతే ఎక్కువ ఎత్తు ఉన్న కెరట మీద సర్ఫ్ చేసాడనో వాడికి ఏదో బహుమతులు కూడా ఇస్తారు సో వీళ్ళు తనున్న కెరటాల మిగతా కెరటాలతోటి తన సర్ఫింగ్ని మిగతా వాళ్ళ సర్ఫింగ్ తోటి కంపేర్ చేసుకుంటూ కెరటాల మీద ఎగురుతూ పడుతూ ఉంటాడు ఏమండి ఇంకొకడు ఉన్నాడు వాడు ఏం చేశాడంటే ఈ సర్ఫింగ్ ఈ కెరటాలు దీంట్లో ఈ పోటీలు ఇవన్నీ నిద్రపెట్టేశాడు వైరాగ్యం వదిలిపెట్టి ఓ కెరటంలోకి జంపు చేశాడు జంపు చేస్తే ఇంకా కెరటము అనేది పోయింది ఒకరికి ఇంకే ఉంటుంది కెరటంలోకి లోపలికి వెళ్తే కెరటం ఉండదు అక్కడ నీరే ఉంటుంది లోతుల్లోకి వెళ్ళాడు వాడికి అర్థమైంది ఏమిటంటే అక్కడ ద్వైతమే లేదు ఎందుకంటే ప్రతి కెరటానికి మూలం ఏది అది ఇంకో కెరటము యొక్క మూలము కూడా అదే అన్ని కెరటములకు ఒకే ఒక మూలము గలదు అని వాడు తెలుసుకున్నాడు అంతే కదా అది మీకు డిఫరెన్సెస్ అన్నవి సర్ఫేస్ లో ఉంటాయి తప్ప వెన్ యూ గోయింగ్ టు ది డెప్త్ దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇట్ ఈస్ ద సేమ్ పవర్ సేమ్ ఫ్లో ఆఫ్ వాటర్ మేము మునిగి ఈత కొట్టివాళ్ళం నదుల్లో ఈత కొడుతూ ఉండేవాళ్ళ గోదావరిలో సో పైన ఈత కొట్టి మునిగి ఈత కొట్టడం మునిగి ఉండిపోవడం వారుడమంత ఇక్కడ మునగడం అక్కడ ఎక్కడో తేలడం వీళ్ళందరూ వీడి కోసం ఎక్కడికి వెళ్తాడో ఎక్కడికి వెళ్తున్నా అక్కడికి రాే ఎక్కడ రాగానే అక్కడ రా అప్పుడు నాకు అనుభవానికి ఏమొచ్చిందంటే పైన ఉన్నప్పుడు ఈ ద్వైతమంతా ప్రపంచం అంతా ద్వైతంగా ఉంచే లోపలికి వెళితే యూ హ్యావ్ ఎ డిఫరెంట్ వరల్డ్ దే అండ్ ఇన్ దట్ వరల్డ్ యు ఆర్ నాట్ ద సేమ్ గాయ్ పైన ఉంటే నేను కాలేజీ స్టూడెంట్ని ఇది అది ఇన్నుంటాయి కానీ అడుగుల్లోకి వెళ్తే అవే ఉండవు మీరు గమనించు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గా మీ పర్సనాలిటీ అంతా డ్రాప్ అయిపోతుంది మునిగి ఈత కొట్టేపుడు ఆ లోపల ఫేస్ టు ఫేస్ విత్ అనదర్ వరల్డ్ సడన్ గా ఏవో చేపలో కనపడతాయి దెట్ ఈజ్ లైఫ్ ఇట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్ యు ఆర్ నాట్ ది సేమ్ పర్సన్ అండ్ దెన్ ఆ డెప్స్ లో దెర్ ఈస్ నో డివిజన్ బయటకు వస్తే వాడు నాకు మిత్రుడు వీడు నేనంటే ఇష్టం లేదు వాడు నాకు ఐ డోంట్ లైక్ హిమ్ ఇవన్నీ ఉంటాయి ఆ డెప్త్ లో ఇవే ఉన్నావు యూఆర్ ఏ డిఫరెంట్ ఎంటిటీ ఆల్టెదర్ ద్వైతం అంతా కూడా డ్రాప్ అయిపోతుంది ఎప్పుడు మునిగిత కొట్టినప్పుడు అలాగే రాకెట్లో కూర్చొని పైకి వెళ్తారు కొంతమంది అక్కడ కూడా అటువంటి అనుభవమే మాకు కలిగింది అని వాళ్ళు రాసిపెట్టారు మాకు అద్వైతమైన అనుభవానికి వచ్చింది కానీ ఎందుకంటే ఆ ద్వైతాన్ని భావన చేసుకునే పర్సనాలిటీ డ్రాప్ అయిపోవడమే ముఖ్యం ఒకటి ఎస్కేప్ ఫ్రమ్ ద బండిల్ ఆఫ్ ప్రత్యయాస్ ఆ ప్రత్యయముల యొక్క భార బంధం నుంచి మీరు ఎస్కేప్ అయిపోవాలి మీరు డెత్ వెళ్తే ఇప్పుడు ఘట ప్రత్యయం ఉంది ఘట ప్రత్యయం డెప్తులో ఏముంటుంది చిక్తి ఉంటుంది చైతన్యం ఉంటుంది పట ప్రత్యయం యొక్క డెప్తులో ఏముంటుంది చైతన్యం ఉంటుంది వీడు శత్రువు అనే ప్రత్యయం యొక్క డెప్తులో వీడు మిత్రుడు అనే ప్రత్యయానికి లోతులో ఏముంటుంది సేమ్ చైతన్యం ఉంటుంది కాబట్టి సకల ప్రత్యయములకు ప్రత్యగాత్మయే బ్రహ్మ చూడండి ఇక్కడ బ్రహ్మ అనే విషయంలో పెద్ద కండిషనింగ్ ఆపరేట్ చేస్తూ ఉంటుంది దేవతి కండిషనింగ్ బ్రహ్మ అంటే దేవుడు దేవుడు వైకుంఠంలో ఉంటాడు నాలుగు చేతులు ఉంటాయి కిరీటం పెట్టుకుంటాడు లక్ష్మీనే ఆమెకు భర్తగా ఉంటాడు అని అది కూడా మీరు యాడ్ చేశారనుకోండి ది కండిషనింగ్ బికమ్స్ ఈవెన్ మోర్ కాంప్లెక్స్ ఇప్పుడు విష్ణు ఆయన భక్తుల్ని అంటే ఫర్ సమ్ రీజన్ ఆట్ దర్ అద్వైతానికి అవకాశం ఉన్నది పోనీ ప్రొఫెషనల్ గా నేను భక్తుడిని ఆయన విష్ణువనో అద్వైతానికి అవకాశం ఉన్నది నేను వెంకమ్మ మొగుడిని ఆయన లక్ష్మీదేవికి మొగుడు అని మీరు ఫిక్స్ చేసి పెడితే ఇంక అద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి కండిషనింగ్ నేను ఎవరో ఒక అమ్మాయికి మొగుడునయి ఉండాలి దేవుడు ఇంకొక గొప్ప అమ్మాయికి మొగుడు ఉండాలి అని మీరు కండిషనింగ్ పెడితే అద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది అద్వైతం రానే రాదు ఇలాగ నేను కండిషనింగ్ అనే పాయింట్ కోసం మీకు దృష్టాంతం చెప్పాను మీరు దేవుడు అక్కడ ఉంటాడు దేవుడు చాలా మహిమలు కలిగి ఉంటాడు అంటే మహిమలు అంటే మీ మనస్సుకి అర్థం ఇంకా అనే లక్షణాలు ఎవో ఆయనకుంటాయని అభిప్రాయం మీ మనసుకి అర్థమైతే అది మహిమ కాదు అని ఇటువంటి ఫిక్సేషన్స్ కండిషనింగ్ పెట్టుకుంటే మీకు ఆ ప్రత్యేగాత్మయ బ్రహ్మ అనుభవం కలగడానికి ఇవన్నీ అడ్డు ఆ కండిషనింగ్స్ అన్నిటినీ జారబడవాలి దెన్ ఫైనల్ గా దేశ కండిషనింగ్ ఉంటుంది ఐ మస్ట్ బిలాంగ్ టు బిలాంగ్ టు ప్లేస్ అనే స్పేస్ కండిషన్ తర్వాత టైమ్ కండిషన్ ఐఆమ్ ఐఆమ్ పార్ట్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ టైం అనే కంటిన్యూటీ ఫ్లో ఆఫ్ టైమ్ లో నేను ఒక భాగమై ఉంటాను అనే కండిషన్ అంటే దీన్నే దేశకాల బుద్ధి అంటారు ఇదంతా మాయా దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృత మాయా కల్పిత దేశకాల కాబట్టి ఆ దేశబుద్ధి కాలబుద్ధి తర్వాత దేవుడు గొప్పవాడు నేను అల్పడను అనే భేద బుద్ధి ఈ బుద్ధులన్నీ ఇవన్నీ కండిషన్స్ వీటన్నిటినీ మీరు అధిగమించాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీకు ప్రత్యేకాత్మరూపంగా బ్రహ్మానుభవానికి వస్తుంది అందుకోసమే శంకరు అనేక ప్రకరణాలలో ఈ కండిషనింగ్స్ అన్నిటినీ అధిగమించే అవకాశాన్ని మనకు ఆయన కల్పించారు ఎలాగా శివుడు కైలాసంలో ఉంటాడు అంటే చూడయా చిదానందరూప శివోహం శివోహం అనో సో అలాగే పొద్దున్నే దేవుణ్ణి మనం ప్రార్థించాలి ప్రాపస్మరామే హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్ సుఖం ఆత్మతత్వమే సచిదానందం అదియే బ్రహ్మ అని అత దాన్నే స్మరించు అని ఈ విధంగా అనే దక్షిణామూర్తి స్తోత్రం తస్మై శ్రీ గురుమూర్తయ్య గురుభక్తి ఆ గురుమూర్తి ఆ దక్షిణామూర్తి అహమేవ తస్మై శ్రీ గురుమూర్తయే నమోదం శ్రీ దక్షిణామూర్తయే అని ఈ విధంగా అనేకానేకములైన స్తోత్రములు ప్రకరణముల ద్వారా దేవుడు గురించి వీడుకున్నటువంటి చాలా జటిలమైన అంటే వెరీ కాంప్లెక్స్ కండిషనింగ్ ఏది కలదో ఆ కండిషనింగ్ ని తీసిపారేయటానికి పెద్ద ప్రయత్నం చేశారు ఎందుకంటే వాక్యం ఎంత సింపుల్ గా ఉంది చూడండి బ్రహ్మ విదితం హావ్ ప్రత్యగా ప్రత్యయ ప్రత్యగా ప్రత్యేములకు మూలంలో ఉండే చైతన్యమే ఆ ప్రత్యేములకు మూలంలో ఉండే చైతన్యం అది మీకెప్పుడూ దూరంగా లేదు మీరు దాన్ని ఏనాడూ విడిచి కాబట్టి దేశం కాలదృష్టిలో కానీ మీకు అది ఎప్పుడూ సెపరేట్ అయ్యలేదు మీ స్వరూపమే ఉన్నది ఇప్పుడు ఇక్కడ కానీ నేను దేవుడికి దూరంగా ఉన్నాను అనేటువంటి ఏ కండిషనింగ్ ఉన్నదో దాని నుంచి బయటపడాల్సి ఉంటుంది లేకపోతే బ్రహ్మ విద్యుత్ అనుభా ప్రత్యయ ప్రత్యగాత్మత సకల ప్రత్యయములకు మూలంలో ఉండేటువంటి చిచ్చక్య స్వరూపముగా బ్రహ్మ తెలియబడినది ఇది మతం ఆ అదే సంతత్ మతం అదియే స్వీకరించబడినది అంటే స్వీకరించబడినది అంటే తదేవ సమ్యగ్ దర్శనం అది ఏ సమ్యక్ దర్శనము యథార్థమైన దర్శనము సమ్యగ్ దర్శనము మీకు అనువాదం కావాల్సి వస్తే పరమార్థ దర్శనము అని చెప్పచ్చు లేదా అదియే యథార్థమైన బ్రహ్మజ్ఞానము అనే అక్కడ అలా ఉంది అనువాదం బాగుంది అనువాదం కూడా ఇక ఏమండి ప్రత్యయ సాక్షిగా ఉన్నట్లయితే ఏమవుతుంది ఇప్పుడు ఈ ప్రత్యయములలోనే వెతుక్కోమన్నారు కదా ప్రత్యయములకు సాక్షిగా ఉన్నారనుకోండి మీరు అప్పుడు మీ స్వరూపము తేట ఎలాగా సర్వప్రత్యయ దర్శిత్వే ఉపజన అపాయ వర్జిత దృక్స్వరూపత నిత్యవం విశుద్ధస్వరూపత్వం ఆత్మత్వం నిర్విశేషత ఏకత్వం సర్వభూతూ సిద్ధం భవత్ ఇది చాలా అద్భుతమైన భాష్య భాగం ఈ పంతులు చాలా గంభీరమైన భాష్యం ఇక్కడ ప్రత్యేకంగా సర్వసందర్భాల్లో అలాగే అనిపిస్తుంది బట్ సమూహం ఇక్కడ మటుకు చాలా గొప్పగా అంటే మన ఎందు ఉన్నటువంటి ఆ దిట్టమైన కండిషనింగ్స్ ని ఆయన ఎంత తేలిగ్గా తీసి పక్కన పెడుతున్నారంటే నువ్వు పనిచేవా సర్వప్రత్యయ దర్శత్వే సకల బుద్ధిప్రత్యయములకు సాక్షిగా ఉండు అది పెద్ద కష్టమేం కాదు ఇప్పుడు చూడయా నువ్వు కూర్చో కూర్చుని నేను అభినయం చేసి చెప్తున్నాను మీకు దేహమును లీబెట్టలో దాన్ని లూజ్గా రిలాక్స్డ్గా వదిలిపెట్టే దాన్ని ముందు రిలాక్స్డ్ గా పెట్టాలి రిలాక్స్డ్ గా పెట్టకుండా టెన్స్ పెట్టుకుంటే మీరు విధులు పెట్టలేదు యూ కెనాట్ గివ్ ఇట్ ఆఫ్ సో కీప్ ఇట్ రిలాక్స్డ్ లీవ్ ఇట్ లీవిట్ అంటే ఏం చేస్తారు దాన్ని సాక్షిగా ఉండమనే అర్థం లీవిట్ అన్నా బిఏ విట్నెస్ షూ ఇట్ అన్నా అర్థం ఎప్పుడైతే మీరు దేహాన్ని వీధిపెట్టేస్తారో దానికి సాక్షిగా నిలిచి ఉంటారు ఇప్పుడు మైండ్ కేసు చూడు మైండ్లో ఏవో ప్రచయాలు వస్తూ ఉంటాయి లీవ్ ది మైండ్ ఫ్రీ రిలాక్స్ అండి లో ఏమిటెలో ఫ్రీ అండ్ రిలాక్స్ అంటే ఇప్పుడు మీరు మనస్సుకి సాక్షిగా నిలిచి ఉన్నారు ఇప్పుడు ఏమవుతుందో తెలుసునండి మీకు మీ స్వరూపము అనుభవానికి వస్తుంది ఏ విధంగానూ సో సర్వ ఉపజన ఉపజన అపాయవర్జిత దృక్స్వరూపత ఇప్పుడు చూడండి ప్రత్యయం ఉందనుకోండి అలా పుడుతూ ఉంటుంది పోతూ ఉంటుంది పుట్టడము పో పుట్టుట దిట్టుట అది ప్రత్యయానికి ప్రతి ప్రత్యయానికి ఉంటుంది అంటే మరి దేహానికి ఉండదా అంటే దేహానికి ఉంది అంటే అర్థం ఎక్కడ తెలుసిన కుట్టుట దిట్టుట దేహమునకు ఉన్నవి అంటే దేహప్రత్యయమునకు ఉన్నవి అని అర్థం దేహము ప్రత్యయము భిన్నము కానీ దేహము కూడా ఒక ప్రత్యయమే నిద్రపోతున్నాడు కుట్టుట లేదు గిట్టుట లేదు దేహాభిమానం ఉన్నప్పుడే దేహం యొక్క కుట్టుట గిట్టుట ఉంటాయి దేహాభిమానం ఉన్నప్పుడే దేహాభిమానం అంటే ఏంటి దేహప్రత్యయం కాబట్టి ఎప్పుడైతే మీరు మనస్సును కూడా సాక్షి మనస్సును కూడా సాక్షిగా చూస్తూ ఉంటారో అప్పుడు ప్రత్యయాలన్నీ ఆగిపోతాయి ఇంక ప్రత్యయాలు ఉండవు అప్పుడు మీ స్వరూపం మీకు అనుభవానికి వస్తుంది ఏమనే సాక్షి ఎటువంటి సాక్షి ఇలా పుడుతూ ఉండడం గిట్టుతో ఉండడము అనేవి ఉండవు దాని ఎందు సాక్షి మీరు ఘట ప్రత్యయం పట్టుకున్నారనుకోండి ఘట అనుభాన్ని పట్టుకున్నారనుకోండి ఎంతసేపు ఉంటుంది ఆ ప్రత్యయం ఇలా పుడుతుంది అలా పుట్టిపోతుంది ఎవడో అన్నాడు నాకు మల్లె పువ్వులు అంటే చాలా ప్రీతి అన్నారు ఓకే నీ ప్రీతి ఎంతటిదో నేను చూస్తా ఓ మల్లె పువ్వులు బొట్ట ఒకటి తీసుకొచ్చేది అడికా ఇప్పుడు దీన్ని వాసన చూస్తో కూర్చో నీ ప్రీతి అన్నావు కదా వాసన చూస్తో కూర్చో బొట్టేళ్ళది ఎంతసేపు చూస్తాది వాసన చూసి చూసుకో మళ్ళీ గొడవబట్టి నాకు కాఫీ కాఫీ మాట మాట్లాడద్దు దీన్ని వాసన చేయ నీకు ఫ్రీ తిన్నావు కదా దీనే వాసించు ఇంకోసారి ఇప్పుడు కాఫీ నో వాసించు ఎంతసేపు చూస్తూ ఉన్నలాగా రెండు మూడు గంటలు వాసించు చూడగలడా ఎందుకంటే వాసన అన్నది కూడా ప్రత్యయమే ఆ ప్రత్యయం అలా పుట్టి ఇలా పోతూ ఉంటున్నది మీరు అలాగే నిలబెట్టలేరు దాన్ని నిలబెట్టడం సంభవం కాదు ఈ దేహం కూడా అలాంటిదే ఈ దేహాన్ని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా తెలుగుగా తర్వాత మా గురువు గారికి నూట అరవై ఏళ్ళు అంటాడు అరే శరం గరువు గురువు గారికి నూట అరవై ఏళ్ళు ఏమిటి ఏమన్నా అర్థం చూస్తే ఆయన బట్టదల ఆయన చూస్తే ఆయన డెబ్బై అరవై ఏళ్ళు ఉంటాయి ఆయనకి ఖాయంగా నూట అరవై ఏళ్ళని వీడి చెప్తాడు అంటే ఏంటి ఒక ఒక ఫాల్స్ బిలీఫ్ ని ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ రీజనబుల్ బిలీఫ్ ఒక ఫాల్స్ బిలీఫ్ ప్రచారం చేస్తూ ఉంటాడు అది భక్తి పేరుతో సో ఎనీవే దేహాన్ని నిలబెట్టే ప్రయత్నం నువ్వు చేస్తావా యు కెనాట్ ప్రత్యయము దేహం అంటే దేహ కాబట్టి మీరు ఎప్పుడైతే సాక్షిగా నిలిచి ఉంటారో మీకు వెంటనే ఆ సాక్షి చైతన్య స్థితి ఎందు పుట్టుట ద్విట్టుట అనేవి అనుభవానికి రావు శుద్ధ దృక్ దృక్స్వరూపము అంటే దృక్స్వరూపము అంటే అర్థం ఏంటో తెలిసినా దృశ్యము ద్రష్ట అనే భేదము లేని స్వరూపము ఆ విలీనమైపోయిన స్వరూపము అలా మీరు ఉంటారు ఆ స్వరూపం చూడండి నిత్యత్వం మీరు ఆ సాక్షి చైతన్య రూపంగా నిలిచి ఉన్నప్పుడు మీకు టైం అనుభవానికి రాదు యూ బికమ్ టైం లెస్ టైం ఎప్పుడు అనుభవానికి వస్తుందంటే మీరు ప్రత్యయంతో మమేకమైనప్పుడే టైం అనుభవానికి వస్తుంది టైం ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ థాట్ ఎప్పుడైతే మీరు థాట్స్ సాక్షిగా ఉన్నారో థాట్స్ ఆగిపోతాయి అప్పుడు తెలుస్తున్న టైం అప్పుడు మీ సాక్షి చైతన్యము మీకు టైం లెస్ అనే అనుభవం కలుగుతుంది టైమ్లెస్ అంటే అర్థం అంటే తెలుస్తుందండి ఐఎమ్ టైం లెస్ ఐ అంటే నాట్ లైక్ దాట్ టైం సెన్స్ ఉండదు దాంట్లో టైం సెన్స్ ఉండదు టైం సెన్స్ మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే ప్రత్యయాల్లోకి వచ్చాక మీరు మెడిటేషన్ మానేసి బయటకు వచ్చిన తర్వాత మీకు టైం సెన్స్ వస్తుంది అని చెప్పిన ఒకప్పుడు హాఫ్ అన్ అవర్ మెడిటేషను మీకు ఇట్ మే ఫీల్ లైక్ టెన్ మినిట్స్ ఆల్సో అది కూడా మీరు బయటకు వచ్చాకనే ఎందుకంటే టైం సెన్స్ ఉండదు కాబట్టి మీ స్వరూపము నిత్యత్వము అని మీకు అనుభవానికి వస్తుంది తరువాత విశుద్ధ స్వరూపత్వం ఇప్పుడు రాగద్వేషములు ఇలాంటి మాలిన్యములన్నీ ప్రత్యయాలలో భాగంగా ఉంటాయి ఇప్పుడు మీరు రోగంతో హాస్పిటల్కి వెళ్ళారనుకోండి రోగంలో ఏదో గుండె ఏదో స్టాంపల్ వేసుకోవాలి ఏదో నొప్పి ఉందని వెళ్ళారనుకోండి ఈ గుండె వ్యాధులు ఎలా ఉంటాయంటే నొప్పి పెద్ద ఎక్కువ ఉండదు వీరికే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది నొప్పి పెద్ద ఎక్కువ ఉండదు బహుశా నొప్పు కూడా కొద్దిగా ఉండే ఉండొచ్చు సాధారణంగా హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాడిని లక్కీ పర్సన్ అంటారు ఎందుకంటే అనాయాసంగా పోతారు అదొక భాగ్యం అని అంటారు ట్రీట్మెంట్ చేసుకోకుండా అంటే చాలా మంచిది ఇప్పుడు స్టెంటర్ వేసేదనుకోండి ఐదేళ్లు బతుకుతారు ఐదేళ్లు దుఃఖిస్తూ బాగా కష్టపడితో ఈ ఫైల్స్ పట్టుకుని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ అంతదాకా సంపాదించిన డబ్బంతా వాళ్ళకి ధారపోస్తూ బతుకుతాడు టెంట్ వేసుకోలేదు అనుకోండి ఎప్పుడో రామా రామా అంటే కళను వస్తాడు సుఖం కాబట్టి ఎనీవే సో ది పాయింట్ ఈజ్ మీరు ప్రత్యయాలలో చిక్కుకుని ఉన్నంతసేపు మీకు సుఖ దుఃఖాలు రాగద్వేషాలు అన్ని అనుభవానికి వస్తాయి ఎప్పుడైతే సాక్షి స్వరూపంగా ఉంటారో ఇవేమీ మీకు అనుభవానికి రావు లూజ్ ద సెన్స్ ఆఫ్ ఆల్ దాట్ అంటే విశుద్ధ స్వరూపంగా ఉంటారు తర్వాత అది మీ స్వరూపమని మీకు అనుభవానికి వస్తుంది ఈ ప్రత్యేములు ఈ దేహము ఇవి నేను కాదు ఇది ఈ చైతన్యమే నా స్వరూపము అనే విషయం మీకు ఇది నేను అని అంటే ఇది నాకంటే భిన్నముగా మీకు అనుభవానికి రాదు తన స్వరూపంగా అనుభవానికి వస్తుంది తర్వాత అప్పుడు మీరు కోతలు కోత ఉన్నారనుకోండి ఆ టైంలో అది వేరే ఇంకొక ప్రాణి అని అనిపించాలి ఆ శబ్దము ఆ శబ్దము యొక్క సోర్సు నేను నా యొక్క ఉనికి దాని యొక్క ఉనికి అంత ఏకరూపంగా ఉంటుంది తరంగాల మీద ఉంటే భేదం తప్ప తరంగాల లోపలికి వెళ్తే అక్కడ అంతా ఏకరూపంగానే ఉంటుంది డెప్స్ దేర్ ఆర్ నో డివిజన్స్ సర్వభూతేషు ఏకత్వం ఇవన్నీ కూడా సిద్ధం భవత్ ఇట్ బికమ్స్ ఎస్టాబ్లిష్ ఫర్ యూ ఇట్ బికమ్స్ ఎస్టాబ్లిష్ మీరు వాటి కోసం వెతుక్కోకర్లేదే అవి మీకు చిక్కుతాయి మీకు సిద్ధిస్తా అది మళ్ళీ క్లాసు సోమవారం సోమవారం క్లాసుకి రాగలుగుతారా చూడండి మీకు వీలు పడితే సోమవారం యువ గంటలు మీరు లేటర్ రావాలి